గృహదారణ్యక భాష వార్తము నాలుగు డాష్ మూడు డాష్ మూడు వందల నలభై ఆరు నుండి ఉన్నాయి ఈ విషయము గృహదారణ్యక ఉపనిషత్తులో గీతాప్రెస్ వాళ్ళ యొక్క గృహదారణ యొక్క ఉపనిషత్తు గ్రంథా అనుసారంగా పేజీలో ఉంది మీ దగ్గర కూడా అన్ని ఇవరకు అభ్యాసం చేసిన వాళ్ళే గ్రంథాలు కూడా ఉండి ఉంటాయి చూసుకోవచ్చు అక్కడ శ్రీ జగద్గురు శంకరాచార్యుల భాస్యం భాష్యం రాస్తూ చెప్తున్నాడు యథావా మరకతాది మణి క్షీరాది ద్రవ్యే ప్రక్షిప్త పరీక్షణాయ ఆత్మ ఛాయం తత్ క్షీరాది ద్రవ్యం కరోతి ఏ విధంగా మరకతమణి మణులు అనేక రకాలుగా ఉంటాయి పద్మరాగమణి ఇత్యాది మణులు ఉంటాయి కదా మరకత మణి అది యథాయోగ్యమైనటువంటి వాస్తవమైనటువంటి మణియేణ ఆదా అని పరీక్ష చేయడానికి వాళ్ళు మొదలు పాలల్లో వేసి చూస్తారంట పాలల్లో వేస్తారు పాలల్లో వేస్తే ఆ మరకతమ్మణి దాని యొక్క ఛాయ దాని యొక్క రంగును పాలల్లో చూపెడుతుందంట అంటే పాలు కూడా కొన్ని గంటల తర్వాత ఆ మరకతమ్మణి ఛాయ దాని వర్ణం ఏ విధంగా ఉంటుందో పాలు కూడా ఆ వర్ణంలా మారుతాయంట అటా అని చెప్పుకోవాలి అంతే ఈ మనులు చూసిన వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో ఎవరో కొందరు చూసిన వాళ్ళు ఉంటారు భాగ్యవంతులు కానీ ఇక్కడ శంకరాచార్యులు చెప్తున్నారు కాబట్టి మనకు ప్రమాణం అయితే ఆ మణిని పరీక్షించడం కోసం పాలల్లో వేస్తే కొన్ని గంటల తర్వాత ఆ పాలు కూడా మణి యొక్క ఛాయను పొందుతాయి మణి ఏ వర్ణంలో ఉంటే పాలు కూడా ఆ వర్ణంలో వచ్చేస్తాయి ఆ పాలనే ఒకవేళ మరగబెట్టి వాటిని చల్లార్చి తోడేసి పెరుగు చేస్తే ఆ మరకతమ్మని వర్ణము పాలల్లో ఏదైతే వచ్చిందో అదే వర్ణం పెరుగులో వస్తుంది అదే ఛాయ పరి మజ్జిగలో వెన్నెలో పరి నెయ్యిలో అన్నిటిలో అది క్రమేణ వస్తూ ఉంటుంది అట్లే చైతన్యం యొక్క ఛాయ చైతన్యం యొక్క ఆభాస అజ్ఞానంలో అజ్ఞానం నుంచి అజ్ఞానకార్యమైనటువంటి బుద్ధిలో బుద్ధి నుంచి క్రమేణ ప్రాణము ఇంద్రియాలు మనస్సు తూల శరీరము ఇత్యాదులు అన్నిటిలో కూడా ఆ చైతన్యం యొక్క ఆభాస క్రమేణా వస్తూ ఉన్నందువలన ఆ చైతన్యం యొక్క ఆభాష ఏ విధంగా ఇంద్రియాదులలో కనపడుతున్నదో వాస్తవంగా ఆత్మ అనుకుంటున్నారంట చైతన్య విశిష్ట అజ్ఞానం అందుకు ప్రప్రథమంగా అనాది శుద్ధ బ్రహ్మమే అనాది కల్పిత ప్రకృతి హై అని ఎప్పుడైతే ఆరోపణ జరుగుతుందో అప్పుడు ఆ అజ్ఞానము చైతన్య విశిష్టమైంది చైతన్యం యొక్క ఆ చైతన్య విశిష్ట అజ్ఞానము దాని యొక్క కార్యమైనటువంటి మహత్తత్వము మరియు అహంకారము మరియు బుద్ధి ఇంద్రియాలు మనస్సు వీటన్నిటిలో కూడా ఆ చైతన్యం యొక్క ఆభాస ఈ విధంగా ఎత్తే ఎత్తుల అజ్ఞానం యొక్క కార్యాలు ఏర్పడుతున్నాయో వాటిలో కూడా చైతన్యం యొక్క ఆభాష క్రమేణా కనపడుతున్నందున చైతన్యముతో కూడినటువంటి ఆయా ఉపాధులనే ఆత్మ అని బ్రాంచులో పడి ఈ మూఢ జనులు అంటారు ఏ విధంగా తాజృగ్ ఏతద ఆత్మ జ్యోతి బుద్ధే అపి హృదయాత్ సూక్ష్మత్వాత్ హృదయంత స్వం అపి హృదయాధికం కార్యకరణ సంఘాతం చ ఏకీకృత్య ఆత్మజ్యోతి ఛాయం కరోతి ఏ విధంగా మరకతమని పాలు పెరుగు మొదలైన వాటిలో అన్నిట్లో దాని యొక్క ఛాయను ప్రసరింపజేస్తుందో అట్లే ఈ చైతన్యము కూడా అజ్ఞానం మొదలుకొని స్థూల దేహ పర్యంతము ఇంకా బయట ఉత్తరాదులయ్యందు కూడా దీని యొక్క ఆభాష పోతూ ఉన్నది ఆ విధంగా చైతన్య విశిష్టమైనటువంటి ఆయా ఉపాధులను వాళ్ళు నిజమైనటువంటి ఆత్మ ప్రత్యేగాత్మ అని అనుకుంటున్నారు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇత్యాది ఉపాధులనే ఎందుకంటే చైతన్యం వాటిలో ఆభాస రూపంలో ఉన్నది కాబట్టి ఇదే ప్రత్యేగాత్మ అని వాళ్ళు భ్రమలో తెలుసుకుంటున్నారు బుద్ధి తావత్ స్వచ్ఛత్వా అనంతర్యా ఆత్మ చైతన్య జ్యోతి ప్రతిఛాయ భవతి బుద్ధి ఆత్మకు ఆనంతర్యం అంటే అంతరాయ రహితం అంటే సమీపంలో ఉండి అలా ఆ బుద్ధి పంచభూతాల యొక్క సమస్త సత్వగుణ కార్యం కాబట్టి అంతఃకరణము అది శుద్ధంగా ఉండడం ద్వారా చైతన్యం యొక్క ఆభాసను గ్రహిస్తుంది చైతన్యం ప్రతిబింబాన్ని గ్రహిస్తుంది బుద్ధి అప్పుడు అది బుద్ధి కూడా చేతనవంతం అది కూడా చేతనం వలె ప్రకాశిస్తుంది ఏ విధంగా సూర్యునికి ఎదురుగా మనం అర్థాన్ని పెట్టినట్లయితే ఆ అర్థంలో సూర్యుని యొక్క ప్రకాశం పడి ఆ అద్దమే సూర్యుని వలె ప్రకాశిస్తుంది ఇంకా అధికంగా కూడా ప్రకాశిస్తుంది ఎందుకు స్వచ్ఛత్వాత్ అద్దము శుద్ధం ఉన్నందువలన ఆ ఆకాశస్థ సూర్యుని వలన ఈ అద్దం కూడా ప్రకాశిస్తుంది ఆ ప్రకాశము అంధకారంలో ప్రసరింపజేసినట్లయితే అక్కడ కూడా వెలుపురు అదే విధంగా బుద్ధి సత్వగుణ కార్యం కాబట్టి శుద్ధం ఉన్నందువలన చైతన్యాన్ని ప్రతిఫలించుకునేటువంటి స్వభావం గలదైనందు వలన ఆ బుద్ధి చైతన్య విశిష్టమయ్యి చైతన్యం యొక్క ఆభాష అదే చేతవంతమై ప్రకాశిస్తుంది చేతనం వలె ప్రకాశిస్తుంది కాబట్టి ఆ బుద్ధి ప్రతిఫలిత చైతన్యమునకే మనం ఏమన్నాము జీవుడు అన్నాం అంతఃకరణ విశిష్ట చైతన్యం మనకేమన్నాము జీవుడు ఆ జీవుడు వాస్తవంగా శుద్ధ చైతన్యం కాదు చైతన్యం యొక్క ఆభాష లక్షణ రహితత్వే సతీ చేతనవత్ భాషయతి ఇది చిదాభాస అని చెప్పుకుంటాం కదా చేతన లక్షణాలు బుద్ధి జడమున్నది ఆ జడమును కూడా చేతనం యొక్క ఆభాసమును గ్రహించి చేతనం వలె కాబట్టి ఆ బుద్ధి చేతనం వలె కనపడుతున్నందువలన ఆత్మ అని కొందరు భ్రమలో పడి విజ్ఞానాత్మ బుద్ధి ఆత్మ అంటున్నారు ఇక తేనహి వివేకినామపి తత్మాభిమాన బుద్ధి ప్రథమ ఆ బుద్ధి అందే ఆత్మాభిమానం పెట్టుకొని వివేకవంతులైనటువంటి పండితం మన్యాహ పండితులము అనుకున్నటువంటి వాళ్ళు కూడా భ్రమలో పడి బుద్ధినే ఆత్మ అనుకుంటున్నారు అట్లే తి అనంతర్యం మనసి చైతన్య అవభాసత బుద్ధి సంపర్క దానికంటే ఇంకా కొంచెం బయటకు మనస్సు ఆ మనసులో ఆ బుద్ధి పరి ప్రతిఫలిత చైతన్యం కూడా అది ఆభాష అందులో కూడా ప్రవేశించినందువలన మనస్సే చైతన్యం వలె గోచరిస్తుంది అప్పుడు మనస్సును ఆత్మ అని కొందరంటున్నారు తనంతరం శరీరే తత ఇంద్రియసు ఈ విధంగా క్రమేణ పారంపర్యన కృష్ణం కార్యకరణ సంఘాతం ఆత్మ చైతన్య స్వయం జ్యోతిష అవభాసీ ఈ విధంగా క్రమేణ బుద్ధి ఎందు నుంచి మనస్సు మనసు నుంచి స్థూల శరీరము స్థూల శరీరం నుంచి ఇంకా ఉత్తరాదుల దగ్గరికి కూడా ఆత్మత్వ భ్రాంతి క్రమేణ అది ఉంది ఈ విషయాన్నే శ్రీ సురేశ్వరాచార్యుల వారు ఆ భాష్యానికి వార్తకాలు రాస్తూ బృహదరణ్యక భాష వార్తీకంలో ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ శ్లోకాలు చూడండి ఆత్మ చాయం పయోశేషం యథామరకతో మణి పరీక్షణాయ ప్రక్షిప్ కురయాదత్మా తథి జ్యోతిరాత్మా చితిచ్చాయం ప్రథమం కురుతే తమ తమోగే నీస్తాదింద్రియ తక్షయోగా తేహం ఏమితే చిదాత్మవత్ భాసన్ స్వతసం ప్రత్యగామ తిభ్రమా ఆత్మ ఛాయం పయోశేషం అశేషం పయహ మరకత మరకతమణి మరకత వర్ణము దాని ఛాయ ఏదైతే ఉంటుందో పాలయనంతటా కూడా ఆ మరకతమణి యొక్క ఛాయ వ్యాపిస్తుంది వ్యాపించి ఆ మరకత మణి వలనే పాలు కూడా రంగు మారి ఆ మరకతమణి రంగులోనే కనపడతాయి ఇక ఆ మరకతమ్మన్ యొక్క రంగు చేత వ్యాప్తమైనటువంటి ఆ దుగ్ధము అది పెరుగుగా మారితే పెరుగు కూడా అదే ఛాయలో వస్తుంది మరి వెన్నలో కూడా అదే ఛాయ వస్తుంది క్రమేణా నెయ్యి కూడా అదే ఛాయలో కనపడుతుంది ఎట్లనో అట్లే పరీక్ష నాయ పరీక్ష కోసము పాలలో వేయబడినటువంటి మరకతమ్మని యొక్క ఛాయ పాలలో ఏ విధంగా వ్యాప్తం అవుతుందో అదే విధంగా జ్యోతిరాత్మ చి తమ స్వయం ప్రకాశమైనటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ యొక్క ఛాయను ప్రతిభాషను గ్రహిస్తుంది తమ అజ్ఞానం ఆ అజ్ఞానము చైతన్య విశిష్టం అయింది చైతన్యం చేత వ్యాప్తమయ్యి చైతన్యం యొక్క ఆభాషను గ్రహించి అది చైతన్యం వలె అవుతుంది అది చైతన్య విశిష్టం అయ్యి ధీ త అదే విధంగా అజ్ఞానకార్యమైనటువంటి బుద్ధిలో కూడా ఆ చైతన్యం ఆభాస పడుతుంది ధియోగా ఇంద్రియం ఆ బుద్ధి యొక్క సంబంధం వలన ఇంద్రియాలు మరి మనస్సు వీటిలో కూడా ఆత్మ ఛాయ వచ్చేస్తుంది అక్ష యోగా తథా ఆ ఇంద్రియాల యొక్క యోగం చేత సంబంధం చేత స్థూల శరీరంలో కూడా ఆ ఆత్మ యొక్క ఛాయ వచ్చి ఈ స్థూల శరీరమే చేతనవత్ కనపడుతుంది అందుకే చార్వాకులు అంటారు కదా చైతన్య విశిష్ట కాయ పురుష అంటారు వాళ్ళు ఎందుకు ఈ స్థూల శరీరంలో కూడా చైతన్యం కనపడుతుంది అందుకని ఈ స్థూల శరీరమే ఆత్మ అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు భ్రమలో పడ్డారు ఈ విధంగా చైతన్యం ఆభాస అజ్ఞానం నుండి క్రమేణా స్థూల శరీరము ఇంకా బయటకు కూడా అది వెళ్ళిపోయి ఆత్మత్వ భ్రాంతి అవుతున్నది వివేకహీనులకు अंटार्डिका